ఇరవయారు నేనంత వాడనా ఒక కొద్ది నీ దాసుల సేవ కోరగలగాక హరి నీ మాయలకు నేనడ్డము చెప్పేవాడనా హరిదయినదియురాజాగ్నగనక పరమపదాన కాశపడుట యుద్రోహము సురిది నీ భండారము సొమ్ము గనక పంచేంద్రియములనే బారదోలే వాడనా ముంచి నీవు నట్టి ముద్రకర్తలు అంచలనా విజ్ఞానమది తలచవచ్చునా ని పాతినట్టి నిధానమది ఒట్టి సంసారపు మోపు ఓపననే వాడనా వెట్టి మమ్ము జయించేటి వేడుక నీది గట్టిగా श्री वेकेश किनी शरणी रट्टुग ने जपेना